గణపతి ఉపమశ్రమస్త జ్యేష్టరాజన్ బ్రహ్మణా బ్రహ్మణస్పత ఆమశ్వన్మోహిస్తే సాధన శ్రీమహాగణాధిపతయ సదాశివసరంభా శంకరాచార్యమ్యమాన్ అస్మదాచార్యపే గురు పరంపరా మమాణుశ్రోధనసోబరీంద్రియాణ సర్వాణి సర్వ్రహ్మోపనిషదం నాహం బ్రహ్మ నిరాక్యాం నా బ్రహ్మ నిరాకరోత్ నిరాకరణమస్వ నిరాకరణం మేస్సు తాత్మని నిరపేయ ఉపనిషత్సు ధర్మాస్యి సన్ మయి సంతు సత్ర నాేత సేషో నిమా ఐతదాత్మ్యమిదం తం స ఆత్మా సత్వమ శ్వేతకేతో భాల్లో సదస్మీతి బుద్ధివిధే స్తుర్థవాత్ అని అర్థం అది పౌరపక్షం పైన దాన్ని చెప్తున్నారు సిద్ధం చెప్తున్నారు అందరము నా ఆచార్యవాన్ పురుషో వేదే చిరం ఇుపదేశాత్ అంటే తత్వమసి అన్నది జ్ఞానాన్ని బోధించే వాక్యమా ఉపాసనని బోధించే వాక్యమా అని ఒక ప్రశ్న శంకరులు ఎవరంటున్నారంటే అది జ్ఞానబోధకమైన వాక్యం అంటే ఉన్న యథార్థ స్థితిని తెలుపుడు చేసే వాక్యమే కాని దీన్ని చూసి ఇది అని చెప్పే వాక్యం కాదు ఎందుకంటే ఉపాసనలన్నీ అలాగే ఉంటాయి ఉపాసనలన్నీ కూడా ఒకదాన్ని అది కాని దాన్ని అది అనుకోవడం ద్వారా ఉపాసన అకస్మయం సద్బుద్ధి అది ఉపాసన లక్షణం అలాగే భోవనం చేస్తారు మనసులో భోగనం చేయటమే దీని మీద ఓ మినీమాంసం ఓ ప్రశ్న కదా ఇచ్చారు కాబట్టి అది కానీ అది అనుకోమని మీరు భావన చేయమన్నారు కదా అలా భావన చేస్తే ఎవరు ఎవరైనా దానివల్ల మరి అది సత్యం కాదు కదా అంటే నువ్వు మనస్సుతో చేసే ఆలోచనలన్నీ సత్యం ఇప్పుడు ప్రతిమ ఉన్నది ప్రతిమను చూసి విష్ణు అనుకోమన్నాడు అంతే కదా నువ్వు లోహాన్ని చూసి ప్రతిమను అనుకోకాలి ప్రతిమ నామరూపాలు దిక్ష మృతిగా వచ్చేవా సత్యం కదా లోహాన్ని చూసి ప్రతిమను నువ్వు అనుకోగలండి ప్రతిమను చూసి విష్ణువుని నేను అనుకోకుంటే నీకు విశ్వండి కాబట్టి నువ్వు అనుకున్న ప్రతిమ సత్యం కాదు ఇది సత్యం కాదు కాబట్టి అదేమీ సమస్య ఏం ఒక ఆకారాన్ని నిర్మాణం చేయటమే ముఖ్యం మనస్సుకి భగవద్ తీసుకురావాలి మనస్సుకి ఎక్స్పాన్షన్ తీసుకురావాలి ఇంపాసన యొక్క లక్షణం ఏంటంటే మనస్సుని ఎక్స్పాండ్ చేయాలి సో నేను నాది అని మీరు పరిచ్ఛిన్నమైన దేహాభిమానంతో కనుక భావన చేసిన ప్రతి సందర్భంలో మనస్సు కుంచుకుపోతూ ఉంటుంది నేను అంటే దేహమే నేను కదా మనస్సు బాగా కన్వర్ట్ చేయకపోతూ కుంచుకుపోతూ ఉంటుంది నాది ఇది నాది అంటే ఇంకా మొత్తం జగత్తులో ఏది నాది కాదు ఇంత మాత్రమే నాది మనస్సుని అలాగా కుంచుకుపోతూ అలాగే బతికిస్తూ మనం ఒక జీవితకాలం అలా బతికిస్తాం దేవాలయానికి వెళ్తారు దేవాలయానికి వెళ్ళి ఆవును ప్రార్థిస్తారు సో విశాల భారత సమాజము క్షేమముగానుగాని ప్రార్థిస్తారా అలా ప్రార్థించారు మా వాడికి వేసావచ్చు కాక నాకు లాట్రి దగ్గులు కాక అంటే ఇలాగా నాది నేను అని అలాగే ప్రార్థిస్తాను పూజలు దేవుళ్ళు సో మహాత్ముడి దగ్గరికి వెళ్తాను మహాత్ముడి దగ్గరికి వెళ్లి మహాత్మా మాకు వైరాగ్యం కలిగేట్లా మీరు ఏమైనా ఉపదేశం చేయను ప్రార్థిస్తారా ప్రార్థించారు మహాత్ముడి దగ్గరికి వెళ్లి మాకు ఎవ కష్టాలు ఏమైనా ఉన్నాయి మీరేమన్నా దీన్ని తీర్చగలరా అని అడుగుతారు కామగౌడు బుద్ధవారం అనేవారు నా దగ్గరికి లాగే వస్తారండి కష్టాలు ఉన్నాయి తీర్చగలరా అని వస్తారు అయ్యో మహాత్ముడికి వెళ్లాల్సిన పద్ధతి అది కాదని చెప్పాలనిపిస్తుంది వినిపించుకునే స్థితిలో ఎవడు ఆయన వాడుతాడు ఆయన ఇంకో మాట ఉంటారు నేను మీ కష్టాలు తీర్చగలుగుతాను నేను ఈ ఆశ్రమాలను ఈ తీర్థాన్ని నడపటంలో తలమొమ్మకలేదు అనేక కష్టాల్లో నేను నేనుంటే నేను మీ కష్టాలను అని చెప్పేవారు అలా ఎవరు చెప్పరు అంత అంత ఓపెన్ గా చెప్పేవాళ్ళు ఎవరో కొద్ది మంది ఉంటారు అమాయితలు మిగతా వాళ్ళు ఏమంటారంటే మా దగ్గర కొన్ని సిద్ధులు ఉన్నాయని ఉంటారు అని శిష్యులందరినీ పిలిచి మీరు ఇలా ప్రచారం చేయకుండా శిష్యులను ప్రమాయిస్తారు ఆంతరం చేత శిష్యులు ఆ శిష్యులు ప్రచారం చేస్తూ ఉంటారు ఒకరిని పిలిచి వాడికి పురమాయిస్తారు నువ్వు ఇంతవరకు నేను చేసిన ప్రచారాల్లో యాత్రల్లో ఎక్కడెక్కడైతే నేను మహిళలను చూపించానో అవన్నీ కూడా సంగ్రహించి నీవేమో ఒక పుస్తకం రాయని ప్రమాణిస్తాను బట్ రాస్తాడు ఆ పుస్తకం దానికి కావాల్సిన ఆర్థికంగా నేను చూసుకొని నేను సప్లై చేస్తానని ఆర్థికం సప్లై చేస్తాను ఇలాంటివి చేస్తారు కానీ మీరు మీ కష్ట సుఖాన్ని మీరే ఎదుర్కోవాలని చెప్పేవాడు ఎవడు ఈ రోజుల్లో కాబట్టి ప్రతి సందర్భంలో మహాత్ముడి దగ్గరికి వెళ్ళిన దేవుడి దగ్గరికి వెళ్లినా సంసారంలోకి వెళ్లినా మార్కెట్ ప్లేస్కి వెళ్ళిన మనస్థితి ఒకలాగే ఉంది కుంచుకుపోయే స్థితిలో ఈ పరిస్థితి నుంచి మనిషి బయటపడాలంటే ఉపాసన చేయాలి మనస్సును ఎక్స్పాండ్ చేయాలి ఇది ఉపాసన యొక్క స్వరూపం సో అంతేతనే ఉపాసనలో ఏం చేస్తారంటే ఆ ఎక్స్పాండ్ చేసే విధంగా భావన చేస్తారు మనో బ్రహ్మేకి ఉపాసించాలి నా మనస్సు బ్రహ్మ అంటే సకల జగత్తుకి మూలములో నా మనస్సే ఉన్నది అంటే అలా ఏదో ఉపాసన చేయడం ప్రారంభిస్తే ఈ ఆకాశము నా మనస్సు నుంచి పుట్టింది అని అలా కళ్ళు మూసుకుని మీరు భావన చేసి ఎక్స్పాండ్ అయిపోతుంది ఆ ఈగో సెల్ఫ్ సెల్ఫ్ ఉంటుంది కదా స్మాల్ సెల్ఫ్ అది అది విలీనం అయిపోయి ఎక్స్పాండ్ అవుతుంది కాబట్టి అది ఒక సైకలాజికల్ గా అటువంటి ఉపాసన చాలా గొప్ప ఉపాసన అలాంటి ఉపాసనలు మనకి శాస్త్రంలో చెప్పారు కాబట్టి ఈ తత్వమశి కూడా అలాంటి ఉపాసనే నువ్వే సత్ అయిపోవు నువ్వు జీవుడివే పరిచ్ఛిన్న జీవుడివే ఇక నీ మనస్సు ఎక్స్పాన్షన్ కోసం తత్వమశి అని చెప్తున్నాము కాబట్టి అహం తత్వస్మి అని నువ్వు భావన చేసుకోవద్దు అంటే మరి అది ఉపాసనా వాక్యం అని చెప్పేసినట్లయితే వాస్తవంగా నువ్వు అది కాదు అసలంగా నువ్వు భిన్నమే కానీ అదే అనుకుంటావు కొంతసేపు ఇంకా అలా ఉపాసన చేసి టైంలో పొద్దున్న రెండు నిమిషాలు సాయంకాలం ఐదు నిమిషాలు అనుకుంటావు అనుకుంటే నీకు ఏదో ఫలం వస్తుంది అని అలాగే దాన్ని డైల్యూట్ చేసేస్తారు తర్వాత మరైతే అవిజ్ఞాతం విజ్ఞాతం సత్తుని నేను తెలుసుకుంటే సత్తు సర్వ జగత్ కారణం సర్వ జగత్తు నేను తెలుసుకున్నట్లు అవుతుంది కారణజ్ఞానం చేత కార్య జ్ఞానం అది అర్థాత్ ప్రాప్తం కారణజ్ఞానం ఉంటే కార్యజ్ఞానం ఉన్నట్టే అనే ప్రిన్సిపుల్ మీద సత్తు నేనైన పక్షంలో సర్వము తెలిసినట్లే అవుతుంది కానీ ఇప్పుడు అది కాదుగా ఇప్పుడు ఇంకే సత్వం నేను అనుకోవడమే కానీ సత్తు నేను కాదుగా కాబట్టి అవిజ్ఞాతం విజ్ఞాతం అనే వాక్యానికి లోకొస్తుంది అని అని సిద్ధాంతి ఆశంక చేస్తే అంటే సిద్ధాంతి రైతు సైడ్ అధ్యక్ష నిరోపక్షం అప్పుడు వారు ఏమి సమస్య లేదు సతస్మృతి బుద్ధి విధే అని అది స్తువాక్యం స్తుస్తారు స్థుతిస్తే నిజమలా నువ్వు చంద్రుడు నువ్వు తర్వాత వేదంలో కూడా స్మృతి వాక్యం ఎలా ఉంటుందంటే చాతుర్మాస్య్యాధిన అక్షయం ఫలం భవతి అని వాక్యం ఒకటి ఉంది చాతుర్మాస్యమోనే ఒక క్రతువు ఒకటి ఉంది సన్యాసం చేసే చాతుర్మాస్యం కాదు ఇది ఒక క్రతువు చాతుర్మాస్యమోనే క్రతువు యజ్ఞం అది చేస్తే అక్షయఫలము వస్తుంది అని వాక్యం లేదా అక్షయఫలం ఏంటి అంటే వీడు స్వర్గంలో శాశ్వత కాలం ఉండిపోతాడు క్షయం కాదు అక్షయం అంటే దీని మీద పూర్వపక్షం ఏంటంటే స్వర్గలే క్షయమైపోతుంది జనరల్గా పుణ్యం చేసుకునే స్వర్గానికి వెళ్ళిన వాళ్ళందరూ వెనకొస్తారన్న వ్యాల్యూని చెప్తూనే ఉంటుంది కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి అక్షయ ఫలం అని చెప్తుంది స్వర్గలే క్షయం స్వర్గ రూపమైన ఫలం అక్షయం అవుతుంది అని శంక దానికి సమాధానం ఏంటంటే అక్షయం అంటే నిజంగా అక్షయం కాదు అబ్సల్యూట్ అక్షయం కాదు రియలేటివ్లీ అక్షయం మిగతా వాళ్ళందరూ స్వర్గానికి వెళ్ళొస్తూ ఉంటారు ఆ స్వర్గము క్షయమైపోయే వరకు వీడు స్వర్గంలోనే ఉంటాడు అని అని స్థుతి పని మర్యాద ఆపేక్షికమైన సాపేక్షంగా అక్షయం అన్నప్పుడు ఆ మాట చెప్పచ్చు కదా డైరెక్ట్గా అక్షయం అని చెప్పానంటే స్థుతి కోసం చెప్పారు ఆ కర్మ గొప్పదే చెప్పడం కోసం చెప్పారు కాబట్టి స్థుతి వాక్యాలు ఉంటాయి అలాగే ఇక్కడ కూడా అవిజ్ఞాతం విజ్ఞాతం భవతి అని స్థుతి కాబట్టి ఇది ఉపాసనే ఇది పూర్వపక్షం దీని మీద సిద్ధాంతం ఏంటంటే నా ఇది కరెక్ట్ కాదు ఎందుకు కాదు ఎందుకంటే తత్వమశేని బోధించిన తర్వాత ఆచార్యవాన్ పురుషోగదా అన్నో వాక్యం ఈ సత్యాన్ని ఆచార్యుడు ఎవడికి ఉంటాడో వారో తెలుసుకోగలుగుతాడు అని ఉంది తర్వాత తస్య తాపదేవ చరం యావన్న విమోక్ష్యే అధ సంపత్ అనో వాక్యం ఉన్నది ఆ ప్రారంభ కర్మానుసారంగా దేహంలో ఉండే శుభదుఖాలు నడుస్తూ దేహపాతం అయిపోయిన తర్వాత ఇంకా మళ్లీ కర్మ బంధం అనేది ఉండదు కర్మ క్షయమైపోతుంది కాబట్టి తిరిగి రాదు అంటూ అలా చెప్పారు ఈ రెండు లక్షణాలు ఏవైతే చెప్పారో అంటే ఆ జ్ఞానం పొందటానికి ఆధ్యాత్మిక ఉండి తీరాలని ఒకటి చెప్పారు రెండు ఆ జ్ఞాన ఫలము అది ఈ జన్మలో ఇప్పుడు ఇక్కడ వచ్చేస్తుంది ఇది దేహం పడిపోవడం అనేది ఒకటి మిగిలింది తప్పిస్తే ఇంకా ఇతను సంపాదించాల్సింది పొందాల్సింది ఏది లేదు అంతా కూడా సృతార్థుడైపోయాడు అనే ఆ విధంగా ఫలం చెప్పారే ఈ రెండు పరిస్థితులు ఉపాసన విషయంలో పొసగవు అని ఆ సిద్ధాంతం చెప్తున్నారు అక్కడ సో ఇది సంగ్రహ వాక్యము ఈ రెండు వాక్యాలు పొసగవు ఉపాసన అయ్యే పక్షములో దాన్ని వివరిస్తున్నారు సదస్మీతి బుద్ధి మాత్రం కర్తవ్యత విధీయ నూ శబ్దవాచ్య సద్రూప సదా నచార్యవాన్ వేదేతి జ్ఞానోపాయోపదేశీయ హీయన్ వికాస్ ఎందుకంటే నువ్వు చెప్పింది పోస కాదు ఎందుకంటే ఏది బుద్ధి మాత్రం కర్తవ్యతయా విధీయతే ఈ తత్వము సేనే వాక్యంలో ఇది కేవలము ఉపాసన మాత్రమే బుద్ధి అంటే ఉపాసన ఇది కాంటెంపరేట్ లైట్ బుద్ధి సో ఇక్కడ ఉంటే ఉపాసన మాత్రమే విధింపబడుతోంది మీరు భయానా ఈ రకమైన చేసుకోండి కర్తవ్యతగా విధీయతే మీరు చేసుకోవాలి అని ఉపాసనని విధిస్తోంది తప్పిస్తే స్వంశబ్ద వాచ్యమైన వ్యక్తి ఎవడున్నాడో తోమనగానే మీరు నేను అనుకుంటారే ఆ నేననేది ఏదైతే ఉన్నదో వంశబ్ద వాచ్యం అంటే నేను అనర్థం నువ్వు అంటే నేను అవదండి నువ్వేనంటే నీకేమవుతున్నది నేనవుతుంది ఆ నేననే పదానికి ఏదైతే అర్థం ఉన్నదో ఆ అర్థము సతని కాదు అది నిజంగా సత్తే నేనున్నది యథార్థంగా సత్తే అని కాదు ఇది కేవలం ఉపాసన మాత్రమే ఉపాసన చేసుకోండి అని చెప్తోంది అనే పక్షంలో ఇఫ్ దట్ ఈస్ ది కేస్ తదా ఈ సత్య సిచ్యువేషన్ ఆచార్యవాన్ పురుషో వేద అనే వాక్యముగా అనే వాక్యం ఉండదు ఎందుకంటే ఆ వాక్యంలో ఏం చెప్తున్నారంటే జ్ఞానం పొందే ఉపాయాన్ని ఉపదేశిస్తున్నారు తత్వమసి అనే జ్ఞానాన్ని ప్రస్తావించి ఆ జ్ఞానాన్ని నీవు పొందాలి అంటే నీకు ఆచార్యుడు అవసరం ఉంటాడు అని జ్ఞానోపాయంగా ఆచార్యున్నే ఉపదేశిస్తోంది శృతి ఆచార్యవాన్ వేద అని ఆ రకమైనటువంటి ఉపదేశము శృతి చేసి ఉండేటిది కాదు నా వాచ్యస్ ఎందుకంటే ఇప్పుడు ఉదాహరణకి మీరు రా నమశివాయమని ప్రయత్నం చేసుకోండి చేసుకుంటే మీకు పుణ్యం వస్తుంది అని ఒక మహాత్ముడు చెప్పాడు అనుకోండి మీకు ఉపదేశం అంటే ఆయన ఉపదేశం చేసేసాడు ఉపదేశం చేసి ఇప్పుడు ఇంకా మీరు ఆచార్యుడు ఇంకా అవసరం లేదు ఇదెందుకు ఆచార్యుడు అచార్యుడు ఏం చేస్తాడు అచార్యుడు వచ్చి మీ ఇంట్లో పుట్టినా అనుకోండి నాలుగు రోజులు మీకైనా పురస్కరణ పూర్తవుతున్నా ఏం పూర్తిగా అది ఏదో అడ్డు కూడాన్నాం ఇంకా అజాధుడు అక్కర్లేదు ఇంక ఇప్పుడు కావాల్సింది ఏంటంటే అజాటుడు చేసి ఏదో చేస్తే దాన్ని వెళ్ళిపోయాడు పిక్చర్లోంచి రిమోడ్ అండ్ వాట్ యూ హెవ్ టు డూ ఈజ్ మాల హట్టు తీసుకుని రోజుకి వెళ్తా అని కానీ ఐదు లక్షలు జపం ఏదో ఇది చేయాలి థింగ్స్ టు బిడాన్ జపం చేయాలి తర్వాత హోమం చేయాలి తర్పణం చేయాలి తర్వాత బ్రాహ్మణులకు భోజనం పెట్టాలి ఏదో వస్తాయి అంతేగాని ఆచార్యుడి అనవసరం ఆచార్యుడు ఫలం అయిపోయింది ఆయనకిచ్చి దక్షిణలో ఇచ్చేసి స్పందన చేస్తే అక్కడికి మీరు ఆచార్యుడు చేసే తనరు చేసేటరు కాబట్టి నమశివాయి మంత్రజపన చేయి ఆచార్యుడితులు ఉపదేశం తీసుకుని మంత్రజపం చేయి ఆచార్యుడు ఉన్నవాడు మంత్రజపం చేస్తేనే వాడికి ఫలం అలా ఎక్కడనే ఉంటుందా అలాంటి వాక్యం ఉండదు కానీ ఇక్కడ ఉంది తత్వమశ్రీ దగ్గర ఉంది కాబట్టి తత్వమశ్రీ అన్నది ఉపాసన కాదు ఉపాసన సందర్భంలో ఆచార్యుడు తోకలాడ వెనకాల ఉండక్కర్లా అచార్యుడు అవసరం ఇనీషియేషన్ తోటి అవసరం గాయత్రీ మంత్రం కోసం ఎన్నిసార్లు తీసుకుంటారు గాయత్రీ మంత్రం ఇనీషియేషన్ జీవితంలో ఒక్కసారి గాయత్రీ మంత్రని జపించిన వాడికి సిద్ధిస్తుందా ఆచార్యుడు ఉన్నవాడికి సిద్ధిస్తుందా జపించిన వాడికి సిద్ధిస్తుందా ఈ ఆచార్యుడు ఉండడం అనే మాట ఉండదు ఆచార్యుడు ఇస్తాడు ఫస్ట్ టైం ఇచ్చేసి హీఈ్ గవర్న ఔట్ ఆఫ్ ది సిచ్యువేషన్ అంచేతనే ఎవరైతే గాయత్రికని జిస్తారో వాడు మోక్షాన్ని పొందుతారో అలా చెప్తారు కానీ ఈ ఆచార్యవాన్ పురుషమేదా అనే వాక్యం ఎక్కడా ఉండదు కానీ జ్ఞానం దగ్గర ఉంటుంది ఎందుకంటే జ్ఞానం దగ్గర తత్వమశీని మీరు చదివేసి తత్వమశీ అని అనేస్తే మీరు వినేస్తే సరిపడం అది జ్ఞానంది అంటే ఉపాసన చేయాల్సిందేం లేదు అహం బ్రహ్మాస్మి అహం బ్రహ్మాస్మీ అంటే ఉపాసన చేయాల్సిందేం లేదు అహం బ్రహ్మ ఎలా తెలుసుకోవాలి అసలు బ్రహ్మంటే ఏమిటో తెలుసుకోవాలి అహం అంటే ఏమిటో తెలుసుకోవాలి ఈ అహం ఆ బ్రహ్మ ఎలా అయింది బ్రహ్మ అంటే దేశకాల పరిచ్ఛేదములు లేనిది అనర్థం బ్రహ్మ అంటే స్పేస్లెస్ టైమ్లెస్ రియాలిటీ అనర్థం వెరీ సింపుల్ అని బ్రహ్మాష్టమి అంత కఠినమైన విషయం ఏం కాదు స్పేస్ లెస్ టైమ్లెస్ రియాలిటీ అనర్థం సత్య వస్తువు దేశకాల పరిచ్ఛేదములకు అతీతమైనది సత్యము అది బ్రహ్మ నేను బ్రహ్మనులా అయ్యానప్ప ఇది ఉపాసం ఉందండి అమృమాసుని అమృమాసుని అమృమాసుని అంటే జపం చేస్తారా ఏమీ నో నేను బ్రహ్మనేలా అయ్యాను ఏ ఎందుకని నీ ప్రాబ్లం ఏమిటి నువ్వు స్పేషలిస్ట్ కదా నేను స్పేషలిస్ట్ ఏమిటండి నేను ఇక్కడ ఉంటే అక్కడ లేను అక్కడ ఉంటే ఇక్కడ లేను నేను స్పేషలిస్ట్ అయితే ఈ టిక్కెట్లు కొన్నావుందుకు ఈ ప్రయాణాలు చేయటం ఎందుకు ఇది చూడు సపోజ్ నువ్వు దేహం కాదనుకో జస్ట్ ఇమాజిన్ సరే వాయి ఒక జీవితకాలం నేను దేహమే అని మనిషి బతుకుతూ ఉంటాడు ఓసారి ఓ ఐదు నిమిషం ఒక నిమిషం సేపు నేను దేహం కాదనుకో దెన్ సి మూమెంట్ యు కన్సిడర్ ద పాసిబిలిటీ నేను దేహము కాదు అనే ఒక పరిస్థితిని మీరు కన్సిడర్ చేస్తూ ఉండగానే యూ రీజ్ అబౌ ద లిమిటేషన్స్ ఆఫ్ స్పేస్ ఎందుకంటే దేహము నేను ఆయన ఎప్పుడైతే అనుకున్నారో మీరు ఈ ఆర్ ఎండే ఎన్ ఇన్సిడెన్స్ స్పేస్ మిమ్మల్ని ఎన్గల్ప్ చేసి పాటిస్తుంది దేహము నేను కాదు అనుకుంటే యు ఆర్ సంథింగ్ విచ్ ఇస్ నాట్ ఎన్గల్ప్ బై స్పేస్ విచ్ కెన్ అండర్స్టాండ్ వాట్ ఈజ్ స్పేస్ పరిస్థితి మారిపోతుంది కాబట్టి దేహము నేను కాదు అనే సత్యాన్ని నువ్వు తెలుసుకోవాలి దంట తెలుసుకున్నామన్నా అది మా వెంటే పడుతోందండి అదే సమస్య ఆ రాంగ్ ఓరియంటేషన్ అజ్ఞానము అది ఇప్పుడు పాప రాజు పది సంవత్సరాలంటే ఎక్కడో అటకం మీద బాలేశ్వరం రాజ్యమ్మ బయటికి తీసి దాని మొహం దృష్ట్యా ఉంటుందే దాన్ని తోమడం అంటే ఓసారి తోమితే అన శుద్ధమైపోతున్నా శుద్ధమైపోతుంది అవడవు దాన్ని అలాగే తోముతూ తోముతూ అలా రోజు వాడుతూ తోగుతూ వాడుతూ తోగుతూ ఉంటా నెల వేపడి దాని ఒక ఆకారం వస్తుంది అదేవిధంగా మనస్సు చాలా రాగద్వేషములనే దోషములతో నిండి ఉన్నది కనుక నేను దేహము కాదు అనే పాసిబిలిటీ కన్సిడర్ చేయడం కూడా కష్టమైపోతుంది కాబట్టి పదే పదే ఆచార్యుని యొక్క ఉపదేశం అవసరం అవుతుంది మననం చేశారు సందేహాలు వస్తాయి ఆచార్యుని యొక్క బోధ అవసరం అవుతుంది కాబట్టి తత్వమశీ తెలియాలంటే ఏదో గాయత్రి మంత్రం ఉపదేశం చేసినట్టుగా ఓసారి ఉపదేశం చేసి లేచక్క పోతే సరిపడదు ఆచార్యవాన్ పురుషోవేద అని వాక్యము అలా చెప్తా కాబట్టి ఇది ఉపాసన కాదు జ్ఞానమేంటి అని ఒక అభిప్రాయం దాని మీద యథా అగ్నిహోత్రం జుహూయాదివమాదుషు అర్థప్రాప్తమేవ ఆచార్యవత్వమితి తద్వత్ ఉదాహరణకి అగ్నిహోత్రం జుహూయాత్ స్వర్గకామ అని ఉంటుంది స్వర్గమును కోరువాడు అగ్నిహోత్ర హోమ అగ్నిహోత్రం అంటే కర్మ పేరదు అగ్నిహోత్రం అంటే మంటక నిప్పు కాదు అగ్ని అంటే నిప్పు అగ్నిహోత్రం అంటే నిప్పు కాదు అగ్నిహోత్రం అంటే అది ఒక కర్మ పేరు యావజ్జీవం అగ్నిహోత్రం జ్యుహోతి అనే వాక్యం చేత ఆ కర్మ విధించబడింది ఆ కర్మ ఏమిటంటే ఉదయం సాయంకాలం అగ్నిలో రెండు ఆహుతుల్ని ఇస్తారు ఉదయం రెండు ఆహుతులు సాయంకాలం రెండు ఆహుతులు ఇస్తారు సో ఇవి సో రోజు అలా సో ఈ రెండు పొద్దున్న రెండు సాయంకాలం రెండు కలిపి రోజు మొత్తం మీద రెండు ఆహుతుల కింద లెక్క ఉదయం సాయంకాలం అయినప్పటికీ ఎన్ని రోజులు అయ్యాయి ఒక రోజు అయిందా రెండు రోజులు అయిందా ఒక రోజే అయింది అలాగే ఇక్కడ కూడా సో ఇప్పుడు రెండు ఆహుతులు ఇప్పుడు రెండు ఆహుతులు ఇస్తా కూడా రెండు ఆహుతుల కింద లెక్క మీరు విఘ్నేశ్వర చవితికి నవరాత్రుల్లో పొద్దున్న నైవేద్యం సాయంకాలం నైవేద్యం చేస్తారు ఇప్పుడు ఎన్ని రోజులు పూజ అయింది ఒక్క పూజ అయింది సో సంవత్సరం ఎన్ని ఆహుతులు అవుతాయి ఏడు వందల అవుతాయి ఈ రకంగా ఈ ఈ ఆహుతులు మీరు చూసారు ముండకాలం వచ్చింది ఇదంతా యాహుతులు పెరిగి పెరిగి ఆఖరికి వీడు మరణించిన తర్వాత యాహుతులే వీడిని పుణ్యలోకాలకి తీసుకెళ్తాడు అని ఇలాగ వాక్యాలు ఉన్నాయి కర్మబోధకమైన వాక్యాలు ఆ వాక్యాల్లో ఈ వాక్యం మీకు చెప్పాలంటే ఎవరు చెప్పాలి గురువే చెప్తాడు వేదాన్ని అధ్యయనం చేసే గురువు చెప్తాడు వల్లిస్తాడు గురువు నోటం పట్టు వీడు వీరు వల్లిస్తాడు అక్కడితో గురువు ఇంకా గురువు ఉండక్కర్లేదు వీడు చేసుకున్న తర్వాత గురువు పక్కన ఉండి చేయాలి అని చెప్పడం చెప్పాల్సిన అవసరం లేదు వీరికి ఇంట్రెస్ట్ ఉంటే వీళ్ళు చేసుకుంటారు లేకపోతే మనకు ఉంటాడు వాడు ఇచ్చేది తర్వాత గురువు పక్కన ఉన్న అది వర్క్ అవుతాడు గురువు పని ఇంకా మళ్ళీ గురువు పక్కన ఉండడం అగ్నిహోత్ర హోమానికి ఆ తర్వాత స్వర్గం వచ్చి గురువు పక్కన ఉండడం ఇదివే ఉండడం కర్మ పరిస్థితి అలా ఉంటుంది ఉపాసన పరిస్థితి కూడా అలాగే ఉంటుంది ఉపాసన ఉంటే అది కూడా క్రియే మానసిక క్రియ కాబట్టి అక్కడ ఆచార్యుడు అనేవాడు ఉంటాడు అస్తమానం ఆచార్యుడు ఆచార్యుడని చెప్పడం అగ్నిహోత్రం చేయాలి ఆచార్యుడు అగ్నిశోభం చేయాలి ఇంకో వేదం ఆచార్యుడు ఇలా ఈ ఆచార్యుడు కూడా ఉండదు ఏదో ఒకసారి అని చెప్తారు వేదం ఆచార్యుడు అని చదువుకోవాలి అని ఒకసారి చెప్పేసి వదిలేస్తారు కానీ ఇక్కడ అది కాదు ఆచార్యవాన్ పురుషో వేద అని చెప్తున్నారు కాబట్టి ఇది కర్మబోధక వాక్యం కానీ ఉపాసనని బోధించే వాక్యం కానీ కాదు జ్ఞానబోధక వాక్యం కాబట్టి తత్వమశని భావన చేయడం కాదు తత్వమసి అని తెలుసుకొని ఇప్పుడు పిశాచం ఉందని వీడు భయపడుతూ ఉంటాడు భయపడుతూ ఉంటే పిశాచం లేదని భావన చెయ్యంటే విశాఖం లేదని భావన చేస్తే భయం పోతుంది అయితే పోదు విశాచం ఉన్నప్పుడు పిశాచం లేదని వీడు భావన చేస్తే భయం పోతుందా లేకపోతే హాని కలుగుతుందా హానే కలుగుతుందా ఎందుకంటే పిశాచం లేదు లేదని వీడు భావన చేసుకుంటే అది మీద పడి కొరుక్కు పిశాచం లేదని భావన చేయడం కాదు పిశాచం లేదు అని తెలుసుకొనవలేము పిశాచంలో లేనలేదు ఇక మనస్సు మనస్సు అలాగా మనకి భాంతిని కలిగిస్తుంది ఆ నీడమును చూస్తే వీడు పిశాచ భావనతో ఉంటాడు కనుక నీడను చూడగానే పిశాచం ఉంటాడు సౌండ్ వినగానే దెయ్యం అనిపిస్తుంది వీడు ఆ భావంతో ఉంటాడు కనుక వీడికి ఆ భావన లేదనుకో లేకొడవలేదు అంచేతనే చిల్లపిల్లలు ఈ పిశాచం గురించి మనం చెప్పకముందు వాళ్ళు భయపడరావు మనం చెప్పి ఆ సంస్కారం వాటితో బాధ వేసిన తర్వాత వాడు అప్పటి నుంచి భయపడ ప్రారంభిస్తాడు అంచేత మనం ఏం చేస్తామంటే పిల్లలకి భయం నేర్పుతాం భయపడ్డం నేర్పుతాం నాయనా భయపడుతూ ఉండు భయపడుతూ అని పాఠం ఇంట్లో దిగురా శివాజీ మహారాజుకి జియాభాయ్ అలా కాకుండా నాయనా ధైర్యంగా ఉండు ధైర్యంగా ఉందని బోధించి దిగా అలా చెప్తాడు కథల్లో అంచేతనే ఆయన ధైర్య సాహసాలు అలవాడయ్యాడు మనకి పిల్లలు మనకి చిన్నప్పటి నుంచి నాయన భయపడతా ఉండే భయపడతా ఉండే భయపడుతూ ఉండని చెప్తారు అంతేకంటే మనం ఇలాగ ఒక్కరు చూసిన భయమే పిల్లిని చూసిన భయం వీడు కుక్కరికి పిల్లికి భయపడేవాడు ఒక్కరు ఉన్నాడనుకోండి ఆ బిల్లింగ్లో ఒక్కరు ఉన్నాడు నేను ఒక్కనే ఉన్నానని వీరికి అర్థమయ్యేటప్పుడు అసలు ముందు కలపాలం జరిగిపోతుంది అప్పుడు ఇలాగ దిక్కు దిక్కు చూస్తే ఆ చాడారు అనుకుంటే కాదు పిశాచం అనుకుంటాడు పై పిశాచాల మీద గాథలు చదివి ఉంటాడు ఎంతో గోళ పిశాచంలో అలాంటి పిచ్చి పిచ్చి భయాలు పెట్టుకోకూడదు పిశాచం ఉంటే ఏం చేస్తుంది ఏం చేస్తుంది సంతోస్తుందా చూద్దాం ఎలా చంపుతుంది చూద్దాం అని ధైర్యంగా ఉండాలి కానీ ఇప్పుడు అలా భయపడకూడదు కాబట్టి విశాచము లేదు అని తెలుసుకోవాలి కానీ పిశాచము లేదు అని భావన చేయడం కాదు సంథింగ్ లైక్ దాట్ ఇంకొక హేతు చెప్తున్నారు ఇది ఉపాసనా కర్మ కాదానికి జ్ఞానమే అనడానికి మరో హేతు పశ్చావదేవ చరణితి ఇప్పుడు మీకు అర్థమైందా ఆచార్యవాన్ పురుషో లేదో తస్య తాపదేవ చిర నిశాత్ అన్నది సంగ్రహవాక్యం అని ఇదంతా వివరణ వాక్యం అని తెలిసిపోవట్లేదా అలా ఫాలో అవుతుందే తెలుస్తుంది ఆయన రిపిటేషన్ ఇస్ నాట్ అన్ ఇష్యూ భాష్యంలోనూ అక్కడ గీతలో లాగా రిపిటేషన్ ఇష్యూ అన్నడూ కాదు సంగ్రహవాక్యంలో చెప్పిందే మళ్ళీ వివరణ వాక్యంలో చెప్తాడు అక్కడ సంగ్రహంగా చెప్తా ఇక్కడ వివరణగా చెప్తాను ఎందుకంటే ఇది జ్ఞానానికి సంబంధించిన సమాచారం రిపిటేషన్ ఇక్కడ అవసరం చాలా అవసరం రోజు ఉపాసనలో రిపిటేషన్ అయిన నమశివాడి మంత్రం చేయండి అని సలహా చెప్తారు ఒక్కసారి చెప్తారంటే నేను కూడా ఎవరికైనా సలహా చెప్పినప్పుడు మీరు బాదశాక్షర మహామంత్రం చాలా గొప్పదది పన్నెండు లక్షలు చేయండి అని చెప్తా లక్షలు చేయండి అని మళ్ళీ ఐదు ఆరేళ్ల దాకా మనిషి మన చుట్టుపక్కడి రాదు ఎలా చేయాలంటే చేస్తూ ఉండండి నెల రోజుల తర్వాత ఐదు రోజులు ఎలా చేయాలో చెప్తాను ముందు నెల రోజులు చేసి మీ అనుభవం ఏమిటో నాకు చెప్పండి ఫోన్ మీద చెప్పండి మీరు రానక్కర్లా ఫోన్ మీద చెప్పండి ఈ మాత్రం దానికి రానక్కర్లా మీరు నెల రోజుల్లో ఎలా చేశారు ఏం చేశారు నాకు చెప్పండి ఆ తర్వాత దాని మీద నేను మీకు ఎడిషన్స్ చెప్తూ ఉంటాను ఆ తర్వాత నెల రోజుల ఫోన్ చేసినప్పుడు ఏం చేశారు అంటే ఇలా చేస్తున్నానండి మాకు తిప్పుతున్నాను మనం స్వీట్ అవటోక వాళ్ళ అనుభవం వాళ్ళు చెప్తారు దానికి తగ్గ సలహా నేను ఇస్తాను మళ్ళీ ఆరు మాసాల తర్వాత మళ్ళీ చెప్పండి అంతేగాని ఓ నమ్మ శివాయి జయన్ ఓ నమ్మ శివాయి జయన్ అలాగ సమానం చెప్తా ఉంటారా చెప్పరు కానీ దేహాభిమానము తప్పు అనే మాట మాత్రం రోజు ఎప్పుడు క్లాస్ ఉంటే అప్పుడు రోజు రెండు మూడు సార్లు చెప్పి పంపిస్తారు సంవత్సరం పొడుగుతాట చెప్తారు ఒక క్లాసులో ఒకసారి చెప్పరు ఒక క్లాసులో మూడు నాలుగు సార్లు చెప్పున రోజు చెప్తారు నాకు మొన్న ఒక అమ్మగారు ఒక ఇమెయిల్ ఒకటి రాశారు యూఎస్ నుంచి జయ ఆమె పేరు ఇంకా ఫేస్ అయి పుట్టినట్టు మేక నేను అక్కడికి వెళ్ళిన తర్వాత గుర్తుపట్టాల్సి ఉంటుంది చాలా ఫేసెస్ ఉంటాయి కొంత పనిచేయడం పెరిగి ఉంది గుర్తుపట్టడం వస్తుంది సో అది స్వామిజీ న్యూయార్క్ టైమ్స్ లో ఒక ఆర్టికల్ ఒకటి ఇది మీకు నేను పంపిస్తున్నాను మీరు ఇండియాలో న్యూయార్క్ టైమ్స్ మిస్ అవుతా నేను అక్కడ టైమ్స్ శ్రద్ధగా చదువుతా వాళ్ళకి సబ్స్క్రైబ్ కూడా చేస్తాను నేను వస్తున్నానంటే ముందు రోజే సబ్స్క్రైబ్ చేసి సో ముందు తెల్లారేట్గా అక్కడ ఉంటుంది సో సో దాంతో ఆర్తికలు పంపిస్తున్నాను అని ఆర్తికలు ఇచ్చారు ఆ అర్తికలు ఏంటంటే మనిషి దేహాభిమానం ఎంత అధికంగా ఉంటే అంత అధికంగా రోగాలు పాలైపోతాడు రోగాలు కూడా తగ్గవు కాబట్టి హాస్పిటల్స్ అలాంటి ఆర్తికలు నేను చెప్పి పాఠ ఆవిడ అప్పుడు నేను అడుగుతున్నా మనం అంత గట్టిగా చెప్పుకుంటామన్నమాట ఈ పాఠం ఎందుకంటే నేను వచ్చేసి ఆరు మాసాల తర్వాత కూడా న్యూయార్క్ టైమ్స్లో ఆర్టికల్ త్వరలో మన పాఠం గుర్తుకొచ్చి అవి మనకి పంపించారంటే అంత గట్టిగా చెప్పావు అనమాట వెరీ హ్యాపీగా పోతుంది అంటే నాలుగు మాసాలు ఐదు మాసాలు ఉండి అలా ఓవర్గా చేసి వచ్చాన మాట్లాడి ఇగో మళ్ళీ వెళ్తున్నా దైవం రక్షిస్తే ఈయన రాఖరికి మళ్ళీ తయారు అక్కడికి ఇదే పాఠం కొత్త సో నువ్వు దేహము కాదు తెలుసుకో నువ్వు అది అది తెలుసు నేను ఇంకా ఏం చెప్తానంటే నువ్వు దేహాభిమానం విషయంలో నువ్వు సరైన అవగాహన నీకు రాకపోతే నువ్వు ఇంకా అధ్యాత్మరంగంలో మొదటి అడిగి కూడా వెయ్యలేదు అని చెప్తా ఉంటావు నాటి వెంటే వెరీ ఫస్ట్ స్టెప్ అంట వాళ్ళు అనుకుంటారు మేము దేవాలయాలకు ప్రతిరోజు వెళ్తున్నాం అమర్నాథ్ యాత్ర యాత్ర చేసాం ఆ యాత్ర చేసాం ఇవన్నేమిటి ఈ ఫస్ట్ స్టెప్ ఏ తీసుకోలేదంటున్నాడు ఏమిటని వాళ్ళు కంగారు పడతారు మేము పదిహేను ఏళ్ల నుంచి ఇంత అధ్యాత్మంలో ముందుకు ఫస్ట్ స్టెప్ యూ హా నా టేకిన్ అంటాను నేను ఎట్లు టేపు ఫస్ట్ స్టెప్స్ రుచిస్తూ అని ఇలాగే దాన్ని బలంగా చెప్పేస్తూ ఉంటే వాళ్ళు ఆశ్చర్యపోతూ ఉంటాం సరి అది ఆ మైండ్ మీద ఇంప్రెషన్ పడి ఆప్తికల్ నాకు పంపించాను సో అంటే దేహము నిరంతరంగా పరివర్తన చెందుతూ ఉంటుంది కానీ నేను అనే భావన పరివర్తన చెందట్లేదు కాబట్టి నీవు పరివర్తనశీలమైన దేహ సాక్షిని కానీ దేహానికి కాదు అంటే ఇలా ఏదో చెప్పాను అదంతా సైంటిఫిక్గా ఎవరో రాశాడు ఆర్టిక అది న్యూయార్క్ టైమ్స్లో మంచి మంది జాతిగా స్వాది పండించిందామారు కాబట్టి ఆచార్యవాన్ పురుషో కదా ఇది నిరంతరంగా ఉండాలి ఆ జ్ఞానోదయం అయ్యే వరకు కూడా అవసరం కాబట్టి ఉపాసన కాదు తరువాత పశ్చావదేవ చరణితి క్షేపకరణం క్షేపము అంటే విలంబము అని అర్థం విలంబము అంటే తెలుసా మీకు మామూలుగా ఆలస్యం అని మీరు అనుకునేదాని పేరే విలంబం నేను ఆలస్యం అన్నా ఎందుకంటే నాకు ఆలస్యం అంటే నాకు సంస్కృత ఆలస్యం మైండ్లో వస్తూ ఉంటుంది తెలుగు ఆలస్యం ఈజ్ నాట్ సంస్కృతం తెలుగు ఆలస్యం అంటే అర్థం ఏంటి డిలే అని కదా రైలు ఆలస్యంగా వచ్చిందంటే డిలే అని అర్థం సంస్కృతంలో అర్థం లేదు ఎందుకు వచ్చిందో తెలుగులో వచ్చింది స్వామిజీ అంటూ ఉంటారు అంటే ప్రమాదం అనే మాట సంస్కృతంలో లేని అర్థంలో వీళ్ళు వాడుతున్నారు ఏంటి ఆశ్చర్యం అని ప్రమాదం అంటారు ప్రమాదాన్ని తమిళనాడులో వాడతారు అర్థం సంస్కృతంలో అర్థం కాదు తెలుగులో వాడతారు అర్థం సంస్కృత అర్థం కాదు ఉత్తర హిందుస్థాన్లో వాడతారు హిందీలో ప్రమాదీ హోదయా అని అది సంస్కృత అర్థంలో వాడతారు నేను విన్నంత కాబట్టి ప్రమాదం అంటే మరుకు అని అర్థం అని నేను మనకు అర్థమేది బస్సు తర యాక్సిడెంట్ అవడం కాబట్టి ఆలస్యమని మాత్రమే వాడను విలంబము అని వాడతాం విలంబము అంటే తెలుసు కదా అది కాబట్టి క్షేపము అంటే విలంబం తస్య తావదేవ చిరం వాడికి దేహం పడిపోయి వరకే ఆలస్య అని ఇది మళ్ళీ నా నోటంకే ఆలస్యం వచ్చింది విలంబము చిరం అంటే విలంబము ఆలస్యం తెలివి ఆలస్థం అని క్షేపకరణం క్షేపాన్ని చేస్తోంది శృతి అక్కడ ఒక డిలేని అక్కడ ఫిక్స్ చేస్తోంది ఆ డిలేని ఫిక్స్ చేయటం అన్నది కర్మ వాక్యాలలోనూ ఉపాసనా వాక్యాలలోనూ అది పొసగదు నా యుక్తం ఎందుకంటే కర్మకి అలాంటి వాక్యాలు ఉన్నావు అగ్నిహోత్రం చేస్తే స్వర్గానికి వెళ్తావు అని ఉంటుంది అంత దాని పక్కన మాట ఉండదు దాని ఈ అగ్నిహోత్రం చేసిన నాటి నుండి స్వర్గానికి వెళ్లే వరకు మధ్యలో ఎంత డిలే ఉంటుంది అలాంటిదే ఉండదు నోసెస్ ఎస్ట్ తీసు దంఎస్సీ ప్యాస్ అయితే ఉద్యోగం వస్తుంది అంటారు అంతేగాని యజ్ఞం చేసేసి పరధనాన్ని అపహరించాలనుకోండి దేవాలయంలో ధనాన్నో లేక ఇంట్లో చెల్లెళ్ళ ధనాన్నో అన్నగారి ధనాన్నో అపహరించాలనుకోండి యజ్ఞం చేసేది అనుకోండి ఇలాంటివి ఉంటాయి కాబట్టి చెప్తున్నాను ఎందుకు యజ్ఞం ఒక పూజలు అవి ఉంటారు మళ్ళీ పరధనాన్ని అపహరిస్తూ ఉంటారు ఆ పూజల యొక్క పుణ్యం లోకింగ్లో పడుతుంది పరధనాపహార పాపం ముందు ఇది ముందుకు వస్తుంది ఎందుకంటే పెద్ద పాపం కాబట్టి ముందు నరకానికి పోతాం అదే నేను బాగా పూజలోకి చేశానంటే వస్తువుల్ని కంగారు పడద్దు అని చెప్తాను ముందు నరకం సంగతి కాబట్టి ఈ తస్య తాపదేవ చరం వాడికి అంత మాత్రమే డిలే అని ఇలాగంటి ప్రశ్న కాదు కర్మ ఉపాసనా వాక్యాల్లో ఉండవు కానీ ధ్యాన వాక్యాల్లో ఉండాలి ఉదాహరణ విశాఖము ఇత్యాదులన్నీ అసందర్భము అని వాడు ఖచ్చితంగా ఏనాడైతే హీ విల్లింగ్ టూ కన్విన్స్ హిమ్సెల్ఫ్ ఆఫ్ దిట్రోల్ అంతే ఆలస్యం వాడికి భయం పోవటానికి అంతే విలంబం కలిసే భయం పోతాం దెన్ హి సీరిస్ గాన్ అంతే ఎప్పుడు పోతుందన్న ఫీల్ ఇంతే ఆలస్యం ఇంతే విలంబం అని క్షేపకరణం చేసి చెప్తాము ఎందుకని దృష్ట ఫలం దృష్టం అండి యజ్ఞాగాదుల ఫలంగా అదృష్టం కాదు అది అదృష్ట ఫలం ఇది దృష్టఫలం అంచేతనే క్షేపకరణం చేయటం అనేది ఉంది కాబట్టి ఉపాసన దృష్టఫలం కాదు కర్మ దృష్టఫలం కాదు ఓన్లీ జ్ఞానమే దృష్టఫలం కాబట్టి తత్వమశనేది దృష్టఫల వాక్యం కానీ అదృష్ట ఫల వాక్యం కాదు నువ్వు ఇప్పుడిక్కడ మోక్ష జీవన్ముక్తులు అవుతావని చెప్తున్నారు కాబట్టి ఈ క్షేపకరణం దృష్ట్యా కూడా ఇది ఉపాసన కాదు జ్ఞానమే ఇదంతా కూడా మీమాంస అంటారు దేవుడు ఇప్పుడు నేను చెప్తున్న ఈ పర్టికులర్ పాఠానికి మీమాంస అంటే మీమాంస అంటే అర్థమేంటి అదొక శాస్త్రం దానికే వాక్య శాస్త్రము అని పేరు వాక్యానికి తాత్పర్యమేమి ఇప్పుడు తత్వమసేన ఉంది అక్కడ ఇది ఉపాసనా లేకపోతే జ్ఞానమా ఇస్ ఇట్ సంథింగ్ టు బి కాంటెంప్లేటెడ్ ఆర్ ఇస్ ఈ సంథింగ్ టు బి నోన్ అని దట్ ఈస్ ది ఇష్యూ వెరీ ఇంపార్టెంట్ ఇష్యూ suppose సపోజ్ అది జ్ఞానవాక్యం అనుకోండి మీరు ఉపాసనా వాక్యం అని భ్రమపడ్డారనుకోండి వీరిగా టోటల్లీ మీ రాంగ్ డైరెక్షన్ అహం అహం బ్రహ్మాస్మ అహం బ్రహ్మాస్మ ఉపాసన చేస్తూ ఉంటాడు దేహాభిమానాన్ని పెంచి పోషించే పద్ధతిలో వ్యవహారం చేస్తూ ఉంటాడు సో విరోహం వచ్చేస్తుంది చాలా విరోహం వచ్చేస్తుంది కాబట్టి వన్ హ్యాస్ టు నో క్లియర్లీ అందుకోసమే అది వట్ ఈజ్ హిట్ అన్నది ఉపాసన అది ఒక అది మీమాంస చేసి నిర్ధారణ చేయాలి కాబట్టి శంకరులు ఏమంటున్నారంటే ఇది ఉపాసన కాదు ఇది జ్ఞానవాస్తుని మరి అసలు ఉపాసనని ఎందుకు అన్నారు అంటే వాళ్ళకి అద్వైతం నేను ఉండే భయం చేత ఉపాసనని అన్నారండి అద్వైతా త్రస్యత జనాన్ అని చూటం లేదు గౌరవాచార్యులు అంటారు ఆయన ఏమంటారంటే అద్వైతం వల్ల భయపడతారు ఇప్పుడు సపోజ్ మీరు ఇది ఎలా ఉంటుందంటే నేనే పరమే పరబ్రహ్మను అని అను అని అని అనే భావన కలిగిందనుకోండి కలుగుతుంది నష్టమనం ఇంట్లో అంటే కలుగుతుంది నేనే పరబ్రహ్మను అని భావన కలిగిందనుకోండి ఈ లోపల పక్కనే వాడు ఏదో పూజ చేస్తున్నాడు ఆ పూజ ఏదో చేసుకుని ఏదో ఒక క్షమాన్ని కోరి పూజ ఈ లోపల నేనే భగవంతుడు అనే భావన కలిగిస్తే భయపడ్డాడు ఓడికి మనం ఇలా నేనే భగవంతుడు అనుకుంటే ఈ పూజకి బలం రాకుండా పోతుందేమో భయపడ్డాడు నిజంగా నాతో చెప్పాడు ఆయన ఇలా ఇలాగంటే భయం కలుగు కలిగిందండి మీరేమో తప్పకుండా మీరేమో దాన్ని పట్టుకున్న అలాగ దొలగొట్టి వస్తున్నారు మీరు మేమేదో పూజ కారణమేదో తెలియ కామనతోటి ఏదో పూజ ఏదో చేసుకున్నప్పుడు ఈ ఇప్పుడు గమ్ముని ఈ చెప్పిన పాఠం గుర్తుకొస్తే మనసు అంతా కరగాపడమైపోతుంది అద్వైత ట్రస్ట్తో జనంక్ సో కాబట్టి సో డి సాయింట్ ఈజ్ అది ఉపాసనా లేకపోతే జ్ఞానమా ద్లియర్లీ కీటకరాల కీటకారకల్ ఎస్టాబ్లిష్ అది వాక్యశాస్త్రం యొక్క నిర్ణయం కాబట్టి ఇది ఉపాసన కాటిది ఉపాసన అంటే భేదం అలాగే మిగిలి ఉంటుంది ఇది ఉపాసన కాటిది యువర్ది బ్రహ్మను ఎవరీ సోల్ ఇస్ పొటెన్షియల్లీ డివైన్ యువర్ది బ్రహ్మ అంటే ఒక ఆచార్యుడి అడిగారు అర్యుది జగత్కారణం అని అడిగారు జగత్కారణం కదా బ్రహ్మ అంటారు అంటే ఎస్ అయాంబీ జగత్తం నేనే జగత్తాను ఒక్కరి లేస్తూనే నేను జగత్తును సృష్టిస్తున్నా నిద్రపోయేప్పుడు జగత్తును ఉపసంహారం చేస్తున్నా ఇది గుర్తించ నేను చాలాసార్లు ప్రయత్నం చేస్తా చెప్పడానికి మీరు నిద్ర లేస్తూనే మీరు ఒక జగత్తుని సృష్టిస్తున్నారు అని చెప్తా మీరు నిద్రలేసినప్పుడు మీ నెత్తిన దేవుడు జగత్తుని పెట్టాడనుకుని మీరు నిద్రలేస్తున్నారు నేను ఇద్దరు హైదరాబాబాబు ఇవ్వాల జగత్తు ఎదురకుండా ఉంది దేవుడు పెట్టాడు దీంతో వేగాలి అన్ని ఇద్దరు వేస్తున్నారు పొరపాటు దేవుడు తప్పలేదు ఏ జగత్తుని మీరు నేను మీరు అనుభవిస్తున్నారో జగత్తుని మీరే సృష్టించుకుంటున్నారు అంటే మీరు అయితే నేను సృష్టించుకోవడం మానేస్తాను నాకు ఈ కష్టం తగ్గిపోతుంది కానీ మానేస్తున్నావు యూ కెన్ స్టాప్ ఇట్ యూ హ్యావ్ అయిల్ ది హ్యాట్ స్టాప్ ఇట్ స్టాప్ ఇట్ సో ఒకరేమో నా దగ్గరికి వచ్చారు మేమేమో లక్షపతి పూజ చేస్తామండి అని అన్నారు చేయండి చాలా మంచిదే కార్తీక సోమవారం చాలా మంచిది అయిపోయింది ఇంకా రేపు పూజలుగా మళ్ళీ ఇలా వచ్చారు కాబట్టి ఏమో ఇబ్బందులు ఆరోగ్యం కూడా తేడా వచ్చింది లక్షపతి పూజ చేద్దామని అనుకున్నాము కానీ ఇప్పుడు ఓపిక లేదు వెయ్యితోటి వెయ్యి సహస్ర పూజతో ఆపాలనుకుంటున్నాం ఇంట్లో ఏమైనా దోషం ఉంటుందా అని అడిగారు అంటే నేను చెప్పాను చూడండి మీకు సమాధానం నేను చెప్తా ప్రతి తీరా నేను చెప్పిన తర్వాత మీరు మళ్ళీ ఇంకోహిని వెళ్ళి అడుగు వస్తా మీరు నన్ను ఎందుకు అడుగుతున్నారో ముందు చెప్పండి అంటే అర్జును సెకండ్ ఒపీనియన్ థర్డ్ ఒపీనియన్ డాక్టర్లు చుట్టూ లేకపోతే తింటే అంటారు భయం ఏం సెకండ్ ఒపీనియన్ గుండె గుండె ఏంటో దానికి ఏం సెకండ్ ఒపీనియన్ ఇట్ ఈస్ గోయింగ్ టు స్టాప్ వన్ డే వాట్ ఈస్ బిగ్ బీల్ టేక్ మెడిసిన్ అండ్ హోప్ ఫర్ ది ద వచ్చాను అసలు ఇదే ధన కార్యం నువ్వు దీని సంఘటనతో నేను శ్రమించే ఇప్పుడు మళ్ళీ సెకండ్ లేదు థర్డ్ లేదు ఫోర్త్ లేదు రేపు వెళ్ళిపోతున్నాను నేను ఇండియాకి అని చెప్పాను నేను అయితే తీకేస్తాను పీకే వండిస్తాను కాబట్టి సో ఇంకోహి మీదు వెళ్తారు మీరు ఎందుకంటే భయస్వభావం ఇంకో వెళ్తారు ఆయన వెళ్ళారు మీరు ఏమి అభిప్రాయం కంటే ఇంకోహికి అడుగుతారు నేను చెప్పను మీకు సమాధానం అందిస్తాను అలా కాదు మీరు చెప్పింది మేము పాటిస్తాం మీరు చెప్పండి అంటే చూడండి దేవుడు మీరు చేసేటువంటి పత్రి సంఖ్యను బట్టి నేను మిమ్మల్ని అనుగ్రహిస్తాడనుకోవడం పొరపాటండి మీకు నేను హాని ఇస్తున్నా మీకు ఏ హాని కలగదు దేవుడు ఏమీ కోప్పడ్డు మీ దగ్గర ఏమో వడ్డీ వసూలు చేయడు ఐ ఆమ్ స్టాండింగ్ ఆన్ యువర్ దిహాస్ యుద్ధం డూ సహస్రనామా బీ హ్యాపీ అండ్ బీ కంఫర్టబుల్ డోంట్ బి అప్ట్రాయ్ అని చెప్పాను కాబట్టి దెబ్ఫార్ ఇట్ ఈస్ పాసిబుల్ టు గివ్ ఎన్ అడ్వైస్ ఆల్సో వెన్ యూ హ్యావ్ ది కరేజ్ సపోజ్ మీకు ఆ కరేజ్ లేదనుకోండి ఈ అడ్వైజ్ ఇచ్చి నేను వ్యమోహనం అవుతాను కాబట్టి సో అద్వైత క్రస్యతో జన పీపుల్ ఆర్ ఎఫర్ అయ్యారు నేను దీన్ని కూడా నేను చెప్పగలను వైది పీపుల్ ఆర్ ఎస్ఫర్ అయ్యే వైద్యార్ అస్రే కాబట్టి ఎల్స్ ఈజ్ నాట్ ఎఫరైడ్ వైద్యే అంటే కామన వల్ల కామనల్ ఉంటాయి ఆ కామనాల కారణంగా యూ న్యూట్రలైజ్ యూవర్ డిసైడ్ మీకు భయం అనేది ఉండదు సో వెరీ బిగ్ థింగ్ ఇట్ ఈస్ కాబట్టి మనం ఏం చేయాలంటే దాని స్టేటస్ని తగ్గించుకోండి తత్వమసి అనే వాక్యాన్ని మన లెవెల్కి దిగలాగా కాదు దాని లెవెల్లో దాన్ని అతిరకాలి మనం దానిపైకి ఎదిగి ప్రయత్నం చేయాలి మనం భేదంతో బతుకుతున్నాం తత్పమసిని కూడా భేద స్థాయికి ఇచ్చేశారనుకోండి మనల్ని ఉద్ధరించేటువంటి వాక్యమే లేకుండా అయిపోతుంది ఎందుకంటే మనిషిని వాక్యమే ఉద్ధరిస్తుంది అదే లేకుండా అయిపోతుంది కాబట్టి దాని అలా ఉండదు నో ఇట్ యాజ్ ఇట్ ఈజ్ యూ యూ క్యాన్ ఎక్స్పీరియన్స్ ఇట్ ఇన్ ఫ్యూచర్ బట్ ప్రజెంట్లీ యూ నో ఇట్ యాజ్ ఇట్ ఈజ్ అంతేగాని నీ స్థాయికి నీ మూర్ఖత్వం స్థాయికి దాన్ని దిగలాగటారు అని శంకర్లు అలా చెప్తూ ఉంటారు ఆజాదులు చేసే పని చేస్తూ ఉంటారు వాళ్ళు దిగలాగేస్తూ ఉంటారు అలా ఉపాసన అంటారు ఉపాసన అన్నాడంటే తత్వనసీన పట్టుకుని ఉపాసన అన్నాడంటే హీ హ్యాజ్ డిస్ట్రాయిడ్ టైటల్ వజ్రాన్ని తీసుకుని ఇది ఏముండీ ఇది మట్టిది లేకపోతే ఇది ఇది రాతి ముక్క అని మీరు పెంటొప్పం మీద విసిరేస్తే మీరు వజ్రానికి ఎంత అవమానం చేశారో దాని విలువని ఎంత నాశనం చేశారో తత్వమసి అనేదాన్ని భేదవాక్యం కింద మార్చేస్తే అంత అవమానం చేసినట్టు అర్థం కానీ వజ్రం మీకు ఉపయోగ ఇష్టం ఉంటే వాడుకోండి లేకపోతే పక్కన పారాయణ ఇంకొకటి వాడుకుంటుంది ఇంతేగాని దాని పెంటొప్పం మీద పారాయకూడదు ఆ రకంగా తత్వను శ్రీహం బ్రహ్మాస్మి ఇవన్నీ ద్వైత వాక్యాల కింద మార్చే మార్చేసేయటం అనేటువంటి ఈ మహాపోషాన్ని ఆచార్యులు కొంతమంది చేసి వాళ్ళు హిందూ సమాజానికి తీరని ద్రోహం చేశారు తర్వాత సదాత్మతత్వే అవిజ్ఞాతే సత్రద్బుద్ధిమాత్రకరణే మోక్ష ప్రసంగా తర్వాత ఇక్కడ మోక్షం ఫలంగా చెప్పారు సత్సంపత్తి ఫలంగా చెప్పారు సత్సంపత్తి అంటే సత్ అంటే పరమాత్మ దాంట్లో పరమాత్మ మీడి విలీనం అయిపోతాడు అది ఫలంగా చెప్పారు తత్వమశ్రీ అనే జ్ఞానానికి ఫలంగా ఇప్పుడు నువ్వేమంటున్నావు అది ఉపాసన అంటావు ఉపాసన చేస్తే ఫలం అయితే కబ ఓకే తత్వమశ్రీ ఉపాసన దానికి ఫలం ఏంటంటే మోక్షం ఇప్పుడు తత్వమశ్రీ నేను భావన చేయాలి అంటే అహం బ్రహ్మస్మిని చేయాల్సి ఉంటుంది తత్వమశ్రీ అహం సదస్మి ఇక్కడ తత్వంటే సత్తి కనుక సతన్న బ్రహ్మ ఒకటే ఈ ప్రకరణాన్ని బట్టి సత అంటున్నాము అహం సద్ అస్మి అని భావన చేయాలి ఉపాసన అనేది దానికి పాయింట్స్ ఎంతసేపు భావన చేస్తే ఆ లక్ష ఫలం వస్తుంది అహం సద్ అస్మి ఎంతసేపు భావన చేయాలి భావనే కదా చేయాల్సిందే భావన చేస్తే మోక్షం కదా తెలుసుకోవాల్సిందే లేదు భావన ఎంతసేపు చేయాలి ఎన్నిసార్లు చేయాలి దీని మీద ఒక మీమాంస ఉంది మీమాంసకుల నిర్ణయం ఏంటంటే ఇప్పుడు అగ్నిష్టోమ యాగం చేస్తే స్వర్గం వస్తుంది అగ్నిష్టోమేనా స్వర్గతోమం విజయత అగ్నిష్టోమో అని ఒక యాగం ఉందండి అది చేస్తే స్వర్గం వస్తుంది దీని మీద మీమాం ప్రశ్న ఏమిటంటే అగ్నిష్టోమాన్ని ఎన్నిసార్లు చేయాలి అని తెలుసు దాని మీద మీమాంసకులు జేమిని మహర్షి శుభ్రస్వామి వీళ్ళందరూ మీమాంసా శాస్త్రం కర్మశాస్త్రం అది వాళ్ళు ఏమన్నా నిర్ధారించారంటే ఒక్కసారి చేయాలి హోని అధికే అధికం ఫలం మనం ఓ వాక్యం ఉంటుంది అదేమి వేదం చెప్పింది ఏం కలిగి ఈ గతాను వెతుకోలోక ఈ లోకంలో ఉన్న అధిక అధికం ఫలం ఎవరో ఉన్నాడు అలా పోనీ నేను ఖాళీగా ఉన్నాను లాస్ట్ వేరే అగ్నిశోమం చేసేసాను వసంతే అగ్నినాథధీత వసంత ఋతువు వస్తే అగ్నిహోత్రం చేయాలని ఒక శాస్త్రం మళ్ళీ వసంత వచ్చింది నాకు ఓపికగా ఉంది నా దగ్గర పైసలు కూడా ఉన్నాయి సో కాబట్టి నేను ఖాళీగా ఉన్నాను ఇంకోసారి చేస్తాను అంటే చెయ్యరాదు ఒక్కసారి రెండు చేయాల్సి చేయాల్సిన సందర్భం ఉంటే శృతి చెప్పుకుంటారు ఇది రెండు సార్లు చెయ్యి నాచికేతాగ్ని మీరు చూశారు తడోపనిషత్తులో నాచికేతాగ్ని మూడు సార్లు చేయమని చెప్పి త్రినాచికేత ఆహారం వస్తుంది మూడు చేయమని విధి ఉండదు కాబట్టి నాచికేతాగ్ని నేను ఎదుగుతూ చేసిన వాళ్ళని నాచికేతాజ్ఞని ఒకసారి చేయొచ్చు రెండు చేయొచ్చు అంటే మూడు సార్లు అక్కడ పా నాలుగు సార్లు చేయకూడదు కాబట్టి అలాగ వాక్యమో ఆ పరిస్థితి అలా ఉంటుంది తర్వాత ఇంకా కర్మాంగ ఉపాసనలు ఉంటాయి కర్మాంగ ఉపాసన అంటే చాంద్రోజంలోనే మొదటి అధ్యయంలో వస్తుంది